కొత్తగా వస్తుంది స్కైప్ లో ఫోన్ అందరికి కొత్తగా మారిపోయింది అక్క స్కైప్ నాకు చూడండి కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అంతా ఇది మా ఆఫీస్ మీటింగ్ అని జరిగినట్టు అట్లా వస్తుంది అనమాట దీపక్క మీరు స్టార్టింగ్ ట్రే చేయండి అక్కడ తర్వాత కావ్య సిస్టర్ పాట పాడతారు ప్రేమాల దేవ కృపల తండ్రి దేవాలు కృతజ్ఞత పర్మాధికారి ప్రభావ కింద మందులు పంచుకున్న ప్రభాధిక్రభ దాన్ని బట్టి నీకు మందాలు తండ్రి దేవా ప్రార్థన చేస్తున్నారు ప్రతి దాంట్లో కూడా ఎదగలగా సహాయపడమని ప్రార్థిస్తుందండితో ప్రభావ వారిని ప్రభావ వారిని కూడా ప్రభాని సన్నదికి నడిపించమని ప్రార్థిస్తుందండి దేవాయత్ ప్రభ మరి ప్రతి వారిని ప్రభా వారి సేవ జీవితంలో అన్నిట్లో కూడా ప్రభా వారిని దీవించండి ఆశించేది ప్రభా ప్రతి కష్టం నష్టం నుంచి తొలగించని ప్రభా ప్రతి బాల కూడా అనుభవపూర్వకమైన సేవలు చేయాల ప్రభ ప్రతి వారికి అనుభవం దయచేమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయస ప్రభ బీజం పొందడానికి ప్రభా వారిని యొక్క ద్వారా మాకు నడిపింపు దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయస ప్రభ జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి పాట ద్వారా మీరు మేమ పొందండి వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా మరి మారు దాన్ని సరిదిద్దుకునేలాగా ప్రభా ప్రతి వాక్యం చేత ప్రభా మరి మారుదా ఎవ్రీథింగ్ లో కూడా ప్రభా ఫైన్ గా ఉండేలాగా సాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి మీరే ప్రతి బిడ్డని కూడా ప్రభా నికి నడిపించమని ప్రార్థిస్తూ ఆది అంతరం ప్రభా మీరే తోడే నడిపిస్తారని ఏ చక్రస్ నామంలో ప్రార్థిస్తుంది మెయిన్ సిస్టర్ ప్రజల సిస్టర్ కావ్య సిస్టర్ పాడండి సిస్టర్ ప్రజల సిస్టర్ మీరు పాడండి మీ తర్వాత రేణుకా సిస్టర్ పాడతారు తర్వాత చంద్రశేఖర్ అన్న మనకు వాక్యం చెప్తారు ఆనందం నీలోని ఆధారం ఆశ్రయంలోనే నాయసార్హుడా ఆనందం నీలోనే ఆధారీ వేగా ఆశ్రయం నీలోనే నాయసయా స్తోత్రార్హుడా అర్హత లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇళ్ళలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆదారం నీవేగా ఆశ్రయం నీలోనే నాగేశుడా పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం కలవరాల కోటలో కన్నిటి బాటలో కలవరాల కోటలో కన్నిటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమాత్రగీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా శ్రయం నీలోనే నాయడా నిరంతరం నీవే వెలుగనీ నిత్యమైన స్వార్థం నీవనీ నిరంతరం నీవే వెలుగనీ నిత్యమైన స్వార్థం నీవనీ నీ సన్నిధి వీరగా సన్ను తి పాడనా వీ సన్నిధి వీడనా సన్ను తి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీ వేగ ఆశ్రయం నీలోనే నా ంగక్షేమేనా ప్రాణమై సర్వసత్యమేనా మార్గమై సంగక్షేమమేనా ప్రాణమై లోకమై మచూడగా చూడగా వీడగా లోకమహిమ చూడగా నీ జాడలు వీడక నీతోనే నిలవాలని నిత్యసిహోనులో సింహోనులో ఈ దర్శనం నాశ్రయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా అర్హతే నన్ను ప్రేమించినా జీవింతు ఇళ్లలో నీకోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా సిస్టర్ రేణుకా సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ హలో రేణుకా సిస్టర్ మీరు ఒక పాట పాడు ఓకే నా ప్రాణం నా ఏస్త నా ధ్యానం నా ఏస్తయ్యే నిన్ను మరువను మరువను మరువను ఏస్తయ్యా నిన్ను విడువను విడువను విడువను ఏస్తయ్యా నా ప్రాణం ధ్యానం నా ఏసయ్యే నిన్ను మరువను మరువను మరువను ఏస్తయ్యా నిన్ను విడువను విడువను విడువను ఏస్తయ్యా ఎన్నెన్ని కష్టాలు వచ్చినా ఎన్నెన్న ఎన్నెన్న కష్టాలు నిన్న శోధించిన నిన్ను వీడనెప్పుడు నా ఏస్తయ్యా నా ప్రాణం నీవే నా ఏస్తయ్యా నిన్ను వీడనెప్పుడు నా ఏస్తయ్యా నా ప్రాణం నీవే నా ఏస్తయ్యా నిన్ను మరువను మరువను మరువను ఏస్తయ్యా నిన్ను విడవను విడవను విడవను ఏ సయ్యా నిన్నో మరువను మరువను మరువను ఏ విడవను విడవను విడవను ఏ సయ్యా నాల్ల ఉన్న రాక్తమంతా నా సయ్య దేవునిదే నాల్ల ఉన్న రక్తమంతేస్తయ్య దేవునిదే మరణించిన నన్ను ప్రతికించినా నా జీవం నీవే నా ఏస్తయ్యా మరణించిన నన్ను ప్రతికించినా నా జీవం నీవే నా ఏస్తయ్యా నిన్ను మరువను మరువను మరువను ఏస్తయ్యా నిన్ను విడవను విడువను విడువను ఏస్తయ్యా నిన్ను మరువను మరువను మరువను ఏ సయ్యా నిన్ను విడవను విడవను విడవను ఏ సయ్యా పాపము నందు నన్ను ఏ సయ్య శమించెను పుట్టిన వాడను నన్ను ఏస్తయ్యా క్షమించెను నావున్నవు పిరినీ శ్వాసయ్యే నివులే నివృదయం బట్టి మట్టి నాల్లవున్నవు పిరినీ శ్వాసయ్యే నివులే నివృదయం బట్టి మట్టే నిన్ను మరువను మరువను మరువను ఏస్తయ్యా నిన్ను విడవను విడవను విడవన ఏ నిన్ను మరవను మను మనయే సయ్యా నిన్ను విడవను విడవను బిడవనయే సయ్యా నా ప్రాణం నా ఏ నా ధ్యానం నా ఏ నా ప్రాణం నాయసయ్యే నా ధ్యానం నాయసే బ్రదర్ ఇది మీరు వ్యక్తిగతంగా అందరూ ప్రార్థిస్తారని చెప్తున్నాను యేసు బ్రదర్ అని మనం ప్రార్థిస్తున్నాం కదా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో అయితే ఆయనకి ముప్పై అదే థర్టీ లాగా కొట్టుకుంటుందంట హార్ట్ గుంటూరు తీసుకెళ్ళమని చెప్పారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా బతికినాలు బతుకుతడు అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారంట కాబట్టి ఆయన గురించి ప్రార్థించండి దేవుడు ఆయనను స్వస్థపరచాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగే మన గ్రూప్ లో ఉన్న రవిచల్ల బ్రదర్ కూడా బాగా కిడ్నీ సమస్యతో ఆయన బాగా సఫర్ అవుతున్నాడు దేవుడు ఆయనని ఆర్థికంగా కూడా దేవుడు ఆయనకి సహాయపడాలా ఆయనకున్న హార్ట్ కూడా కొంచెం పెయిన్ వస్తుందంట శరీరంలో బాగా బలహీనతుందంట ఈ రెండు ప్రార్థనాంశాలు మీరు వ్యక్తిగతంగా చేయండి అని చెప్తున్నాను బ్రదర్ వీళ్ళది బాగా సీరియస్ కండిషన్ అనమాట ఇప్పుడు మన మధ్యలో ఉన్న రవిచల్ల బ్రదర్ మీరు ఒక పాట పాడండి బ్రదర్ వర్తం కదా యసు నిన్నే ఆరాధిస్తూను నా తండ్రి నిన్నే ఆరాధిస్తూను ఎవరో లేరయ్యా నాకు ఉన్నది నీవయ్యా నీవే చాలయ్యా నీ జీవన చాలయ్యా ధర్మం నాకు ధాన్యము వద్దయ్యా నీ మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా మా అమ్మవు నీవయ్యా మా నాన్నవు నీవయ్యా మా తోడు నీవయ్యా మా నీడము నీవయ్యా మర్వా పోకయ్యా మరిచిపోకయ్యా నన్ను మర్చిపోకయ్యా ప్రతకాలేనయ్యా ఈ మాయా లోకంలో మేడలు వద్దయ్యా నాకు మిద్దలు వద్దయ్యా నీవే చాలయ్యా నీ మాటలు చాలయ్యా ఈ లోకం వద్దయ్యా లోకం ఆశలు వద్దయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా ఎప్పుడు వస్తావో నీ రాకడి నీ రాకడి చేయడము వేసి ఉన్నాము కానీ పెట్టి ఉన్నాము సర్వము నీవయ్యా సమస్తము నీవయ్యా మార్గము నీవయ్యా నా జీవము నీవయ్యాధన ఐ మీన్ నా తల్లం పంతా నీరేసీ కూరేదంతా నీ తోడయా నా తల్లం పంతా నీ కోరేదంతా నీ తోడేగదయ్యా ఉప్పొంగోచుంది నాలోని ప్రేమా నీ సేవ అయిన భాగ్యం ఎసయ్యా ఉప్పొంగూచుంది నాలోని ప్రేమా నీ సేవ అయిన భాగ్యం ఏసయ్యా నా తల్లం పంతా నీ వేసయ్యా నీ కోరేదంతా నీ తోడేగదయ్యా నా తల్లంపంతా నీ వేసయ్యా నీ కోరేదంతా నీ తోడేగదయ్యా అను అను నా ప్రాణమంతా వేచియున్నది నీకై నిరంతము అను అను నా ప్రాణమంతా వేచి ఉన్నది నీకై నిరంతము నీవేనాదు సర్వము ప్రభువా నీవేనాదు సర్వము ప్రభువా నా తల్లం పంతా నీవేసయ్యా నీ కోరేదంతా నీ తోడే కదయ్యా నిన్ను ఎరుగా కనషించిపోతున్నా ఆత్మల భారం నాలో రగిలే నిన్ను ఎరుగక నశించిపోతున్నా ఆత్మల భారం నాలో రగిలే నీకై నేను ముందుకు సాగేదా నీకై ముందుకు సాగేదా నా తల్లం పంతా నీ వేసయ్యా నీ కోరేదంతా నీ తోడేగదయ్యా నా తల్లం పంత నీ వేసయ్యా నీ కోరేదంతా నీ తోడేగదయ్యా నలిగిపోతుంది నా ప్రియ భారతం శాంతి సమాధానం దయచేయుమయా నలిగిపోతుంది నా ప్రియ భారతం శాంతి సమాధానం దయచేయుమయా దేవా నింపుముదేవా రక్షణనందం దేవా నా తలం పంత నివేశ నీ కూరేదంతా నీ తోడే కదయ్యా నా తలం పంతా నీ వేయసయ్యా నీ కోరేదంతా నీ తోడే కదయ్యా ఉపొంగు చుంది నాలోని ప్రేమా నీ సేవ నా భాగ్యం నేసయ్యా ఉపొంగు చుంది నాలోని ప్రేమా నీ సేవ ఏ నా భాగ్యం ఏ సయ్యా నా తల్లం పంత నీ వేసయ్యా నీ కూరేదంతా నీ తోడేగదయ్యా నా తల్లం పంత నీ వేసయ్యా నీ కూరేదంతా నీ తోడేగదయ్యా హలోయ ప్రేజరాడు బ్రదర్ నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడుగడి నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుషు పెంచుము నవ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నవ్రతుకు దినములు లెక్కింప దేవాయి ువిని వీడుగడి నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నా డి చిన్నవి ఫీ వృక్ష్యము ఎదిగిపోతే కూలిపోదును ఎరుగకుండిని నా మరణ రోదన అలకించుమో ప్రభు మరల నన్ను నూతనము చిగురువే అని రోదన లకించుమో ప్రభు మరల నన్ను నూతనము చిగురు వేయని నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము పువిని వీడుగడి నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును మయమునిమ్ము ని పిలుపు నేను మరచితి నా పరుగులోనే నలసి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను ని పిలుపు నేను మరచితి నా పరుగులోనే నలసి నా స్వార్థము పాపము పతన స్థితికి చేరను అంత మెటులను భయము పుట్టుచున్నది దివా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుముని చేతికి ఇక లొంగిపోదును విశేషము గనిపించుము నా శేష జీవితం సుని చేతికి ఇక పోదును విశేషముగా పెంచుము నా జీవితం నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దివాయి పువ్విని వీడుగడి నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుషు పెంచుము నా కుమార్చు కుందును సమయము నిమ్ము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము అలా థ్యాంక్ అన్న నిరంతరం నీతో ని సనన్ నిలబ్రతికించున్నది నిరంతరం నితో నిజీల ఆశన్రతికించుచున్నది నా ప్రానే స్వరా ఏ నా సరు మాస్తయ్యా నా ప్రాణేశ్వర ఏ నా న స్వమా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్ని లా బ్రతికించుచున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించను నీలో నేను వెళ్ళగాలని నీ మహిమా నాలో నిలవాలని నీలోనే నేను వెళ్ళగాలని నీ మహిమా నాలో నిలవాలని పరిశుద్ధాత్మాభిషేకముతో సిద్ధపరచు చున్నావు నీ రాకడకై నిరంతరం నితోనే జీవించాలనే ఆశనన్ని ల్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశన నిల బ్రతికించుచున్నది నీరు పము నేను కోల్పోయినా నీర తముతో కడిగితీ నీరు పము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగి తివి నీతోనే నేను నడవాలని నీ నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ నేను మారాలని పరిశుద్ధాత్మవరములతో అలంకరించుచున్నావు నీరాకడై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్ని లా బ్రతికించుచున్నది వర్షపు జల్లతో ని పలములో నాటి తొలకరి వార్షపు జల్లులతో నీ పొలములోనే నాటి తివి మీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరా కడకై నిరంతరం నీతో నే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది ంతరం నితో నే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రానే స్వరా ఏ సయ్యా నా సర్వస్వమా నా ప్రాణేశ్వరా ఏస్తయ్యా సర్వస్వమా నిరంతరం నితో ని జీవించాలనే ఆశన నిల బ్రతికించు చున్నది నిరంతరం నితో ని జీవించాలనే ఆశన నిల శ నన్ని ప్రతికించుచున్నది నేనెందుకని నీగా మరి తిని ఏమూతే కడుగబడినందునా తని నీ మారితి ఎసయీ రక్తం తో అడగబడినందునా నీ అన్నాది ప్రణాళికలో హర్షించేలా హృదయసీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెన్నా హృదయసీమా నీ నిగా మారితి నీ ఏసయ్యా నీ రక్తముచే కడుగబడిదునా నీ పరిచయను తు ముఖించుటే నా నియమమాయనే ీ సన్నిలోరి బిడా నియమ నీ సన్నిధిలో కుందుకోరపుడా ో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును అహ నా భాగ్యము ఏమని వివరింతును వేమని వివరి నే నిందుకని నీ సొత్గా మారితి నీ ఎసయ్యా నీ రక్తముచే అడుగబడినందునా నీ శ్రమలలో పాలుట దర్శనమాయనే నా తను వంతున శ్రమలు సహించే వారసుడానైతి వీశ్రమలోపాలందేనా దర్శ గాయనే నా నా త్వంతున్నామలు సహి వారసుడానైతి అహ నాదన్యతా నాభాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నే నిందుకని నీ సొత్తుగా మారి తిని ఏసయ్యా నీ రక్తముచే పడుగబడినందునా నీలో నేను నీ ఉండు ఆత్మీయ అనుభవ మే పరిశుద్ధాత్ని అభిషేకము పరిపూర్ణత లేదా నీలో ఆత్మీయ మే పరిశ్రతని అభిషేకముతో పరిపూర్ణతింది అహ నాద్యవో నాభాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును అహ నాద్యవో నాభాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నీ కని నీ సొత్తుగా మారి తిని ఏసయ్యా నీ రక్తముచే కడుగబడినందున మీ అనాది ప్రణాళికలో హర్షించెనునా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ నిందుకని నీ సొత్తుగా మారి తిని ఏసయ్యా నీ రక్తముచే కడగబడినందునా అలా థ్యాంక్ యూ బ్రదర్ ప్రెస్ ప్రైజ్ లాడ్ అన్నా ప్రైజ్ లాడ్ అన్నా ప్రెసిడెంట్ అన్నా హలో బ్రదర్ ప్రైజ్లాడ్ అందరికీ ప్రార్థన చేద్దాం త్వరగా వాఖ్యాన్ని తీసుకుంటాం అన్న మీ వాయిస్ కొంచెం స్లోగా వస్తుందండి కొంచెం నిషా కదా సార్ ఓకే అన్న పరిశుద్ధు వాగు తండ్రి మీకు వదనాలనైనా ఇస్రాయిలు గొప్ప దేవ మీకు ఎరు తగతులు అర్పించుకుంటున్నాంనైనా యువత నుంచి ఇంతకు మళ్ళీ కాచి కాపాడందుకు మీకు వదనాలు ప్రభావ యొక్క సాయంత్రం సమయం మీ సన్నిధిలో ప్రభు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వదనాలనైనా ప్రతిరోజు మీరు మాకు ఇస్తున్నారు మీకు ఎంతో వదనాలనైనా అవును ప్రభు ఇటువంటి అవకాశం లేని వారు ఎంతో మంది వారి పట్ల కనికరం మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం నైనా మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంటుండగా మేము త్వరగా సిద్ధపడాలా అనేకులను సిద్ధపరచాలా ప్రభా అటువంటి సేవా జీవితాల్లో మనం నడిపించండి మేము ఉంటుంది బహుభయంకరమైన కాలంనైనా ఎక్కడికి వెళ్ళాలన్నా తెలియని పరిస్థితినైనా సమల శ్రమల నుంచి ఏ రీతిగా తప్పించుకున్నా కూడా తెలియని పరిస్థితి నైనా కానీ ప్రభా ఆలోచనకర్త బలవంతుడ దేవుడు మీరు మీరు తప్ప మాకు ఎవ్వరు ఆలోచన ఇచ్చే వాళ్ళు ఏదైనా మంచి ఆలోచనలను అనుగ్రహించి నడిపించండి తండ్రి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం కృపగల తండ్రి వదనాలు వేసయ మహోన్నతుడ మీకే వదనాలనైనా సర్వోన్నతుడుగు దేవా మీకే సమస్త ఘనత మహిమ చెల్లించుకుని ఉన్నాం ఈ యొక్క సాయంత్రం మాట్లాడండి బలపరచండి మనందరినీ మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె కీర్తన గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి ఆరు వచనాలు ఎవరైనా చదవను పేదర్ నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవయందు భయభక్తులు వారిని సన్మానించును అతడు ప్రమాణము చేయుగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్సబడడు ఈ యొక్క వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తుంది ఎందుకంటే మొదటి ఆరు వచనాలు మనం ధ్యానిస్తుంది ఐదు వచనాలు అన్నాయి ఇందులో కాబట్టి ఇక్కడ వాక్యం ఒకటి హెచ్చరిస్తుంది మనల్ ఏంటంటే పరిశుద్ధత ఈ అధ్యాయం అంతా పరిశుద్ధతకు సంబంధించిన వాక్యం కాబట్టి క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత బహు ప్రాముఖ్యమైంది ఎందుకు పరిశుద్ధత అనేది పోయిన వారు నేను క్లుప్తంగా చూపించిన పరిశుద్ధత అంటే ఈ లోకం నుంచి వేరుపడి జీవించడం అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఈ లోకము అపవిత్రమైంది ఎక్కడ చూసినా అపవిత్రత స్వార్థము ధనాపేక్ష పైగా మోసం ఎవరిని దోచుకుందామా అన్నదే కాబట్టి ప్రేమలు లేవు ఎక్కడ చూసినా ప్రేమలు లేవు ఎక్కడ చూసినా ఆ క్రమమే విస్తరించి ఉంది కాబట్టి అందులో నుంచి మనల్ని కాచి కాపాడుతున్నాడు గొప్ప దేవుడు ఎందుకు అంటే నీ తీర్మానం తగినట్లు క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే అయన పరిశుద్ధుడైనప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతే దుష్టుడు నేను సునాయసంగా వాడుకుంటాడు కాబట్టి నీ సేవా జీవితంలో అద్భుత కార్యాలు జరగాల అంటే ముఖ్యంగా నీకు పరిశుద్ధత అవసరం ఎందుకంటే ఆయన నీతో పాటు ఉండాలా కదా నీ హృదయంలో ఉండాలా కదా కాబట్టి నీ హృదయంలో ఉండాలా అంటే నీ హృదయం పరిశుద్ధంగా తయారై ఉండాలా కాబట్టి ఆయన గుడరంలో ఎవరు ఉండలేరు పరిశుద్ధత లేకుండా అనేది మొదటి అంశం ఆయన గోడారంలో అంటే ఆయన సన్నిధిలో నువ్వు జీవించాలంటే ప్రతి సాయంత్రము ఆయన సన్నిధిలో నువ్వు సమయం గడపాలా అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండవలసిందే అయితే నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన ఎవడు అన్న ప్రశ్న నీకేస్తే నీకు ఇప్పటికీ జవాబు తెలిసిపోయిండ అలా ఎవరుండలేరు కేవలం లక్ష మంది తప్ప మొదటి మూడు గుంపులు నివసించలేవు మొదటి రెండు గుంపులు అన్యాయం చేసే గుంపు అపవిత్రమైన గుంపు అది ఉండలేవు ఆ రెండు గుంపులు ఎట్టి పరిస్థితులు ఉండలేవు గొప్ప జన సమూహము సగం సత్యం సగం అబద్ధంలో ఉండే గుంపులు ఇవన్నీ లోపల ఆరాధిస్తూ వర్షిప్ చేసుకుంటే కానీ అవి ఎట్టి పరిస్థితుల్లో ఆ మూడవ గుంపు ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి నివసించలేదు కానీ దేవుని హృదయ పరిస్థితి ఏంది గొప్ప జన ఆయన సన్నిధికి రావాలా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం పద్నాలుగో అధ్యాయం నుంచి ఆరంభం నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ముఖ్యంగా పదిహేడవ అధ్యాయంకి మనం చూస్తాం వీళ్ళందరూ ఆయన సన్నిధికి వస్తారు చివ్వరికి ఆయన పరిశుధ పర్వతం మీదకి వస్తారు కానీ ప్రస్తుత కాలంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు అంటే కేవలము పరిశుద్ధుల గుంపే ఎందుకు మన ప్రభు పరిశుద్ధుడు ఆయనలో అపవిత్రత లేనే లేదు ఆయనలో చీకటితనము అసలే లేదు ఆయనలో పాపము అసలే లేదు ఎవరు కూడా రుజుపరచలేకపోయినారు ఇన్ని సంవత్సరాలు అనేక మంది దొంగలు వచ్చింటారు గతంలో ఇప్పటికి కూడా ఉన్నారు ఆయన గురించి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా ఆయన ఆయన వివాహం చేసుకున్నట్లు రహస్యంగా ఆయన పిల్లలు ఉన్నట్లు చెప్తా ఉంటారు కానీ ఇంతవరకు ఎవరు రుజుపరచలేకపోయినారు ఎందుకంటే చరిత్ర పుస్తకాలలో చాలా తేటగా ఉంది ఆయన వివాహం చేసుకోలేదని ఆయన మరణించే టైంకి తల్లి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు సహోదరులు ఆయన వివాహం చేసుకున్నట్లు ఎక్కడ కూడా లేదు కానీ ఈ రోజులలో ఆయన నామాన్ని అపవిత్రపరుస్తూనే ఉన్నారు మనుషులు కానీ అన్యులు అపవిత్రపరుస్తారు కానీ క్రైస్తవులు ఎట్లా అపవిత్ర పరచగలరు దాన్ని ఎట్లా నువ్వు స్వీకరించగలవు దాన్ని తృణీకరించాలా కదా కాబట్టి నువ్వు ఆయన పరిశుధ పర్వతం మీద నివసించాలా అంటే ఈ యొక్క అధ్యాయము మంది జీవన శైలి జీవన విధానం గురించి జ్ఞాపకం చేస్తుంది మొదటిదిగా ఏంటంటే పరిశుద్ధంగా జీవిస్తేనే కానీ నువ్వు ఎంత పాటు నివసించలేవు అనేక పర్యాయాలు ఈ వాక్యాన్ని చూస్తా ఉన్నాం కదా ఎఫ్ఎస్ల రాసిన పత్రికలో ప్రస్తుతపు స్థితి ప్రస్తుతపు కాలంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే భూమి మీద ఉన్నావు షరీతిగా కానీ నీ ఆత్మ మటుకు పరలోకంలో ఉంది అనేసి అది చేస్తున్నాడు అక్కడ వాక్యం పౌలు భక్తులు ఒకసారి చూడండి ఎఫ్ఎస్ల రాసిన పత్రిక ఎవరైనా చదవను బ్రదర్ ఎన్నో అధ్యాయ ఏడో వచ్చే రెండులో ఏడు బ్రదర్ కాబట్టి రక్షణ అనుభవంలో పోయిన వాళ్ళందరము తర్వాత క్రీస్తు కూడా లేపబడడం అంటే ఏంటంటే బాప్తిజమం పొంది మూడనాడు తిరిగి లేచిన వాళ్ళు ఒక విషయం నేను జ్ఞాపకం చేయాల బాప్తేజమం పొందని వారు ఆయనతో పాటు పాలు పొందని వారు పరిశుద్ధాత్మలో పాలు పొందని వారు బాప్తిజం లేకపోతే క్రీస్తు గుర్తింపు లేదన్నట్టు నీలో ఆయన ఎంత నమ్ముకున్నా కానీ ఆయన నామాన్ని ను ధరించలేదన్నట్టు తర్వాత ను ఆయన మరణంలో పాలు పొందలేదన్నట్టు ఆయనతో పాటు నువ్వు సమాధి చేయబడలేదు నీ పాపపు జీవితం అన్నట్టు తర్వాత సమాధి తొట్టు ఆ యొక్క తొట్టిల నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఆయనతో పాటు నువ్వు సమాధి గెలిచి లేచినట్లు కాబట్టి నువ్వు లేయకపోతే సమాధిలో అంటే ఆ యొక్క బాప్తిజమపు అనుభవంలోనికి లేకపోతే పరలోకం ను నువ్వు ఆయనతో ను కూర్చుంటలేవు నువ్వు ఇంకా భూ సంబంధివే ఈ లోకంలోనే ఉన్నావు కానీ మనమంతా రక్షణ అనుభవంలో ఉండి వాప్సం పొందిన మనమందరము ఆయనతో ఈ క్షణము పరలోకంలో కూర్చున్నాం నీ ఆత్మ ఉంది నీకు తెలియదు అందుకే నువ్వు బహు జాగ్రత్తగా జీవించాలి ఈ లోకంలో ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ ఈ కాగా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణలో పాలు పొందకపోతే ఆయనతో మీరు పరలోకంలో లేరు అంటే భూమి ఉన్నారు భూమి ఉంటే ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు నేను ఎన్నో ఒక పర్యలు జ్ఞాపం చేసిన భూ నివాసులకు శ్రమ తప్పదు ఈ లోకంలో శ్రమలు తప్పవు భయంకరమైన శ్రమలు పోతూ ఉంటావు అయితే నేను గతంలో కూడా మీకు చూపించిన లక్ష నలభై మంది గుంపులో ఉన్న వారి పరిస్థితి ఏందని దుష్టుడు వాళ్ళని ముట్టలేడు అని ఎన్నిసార్లు నేను మీకు చూపించిన వాక్యం పన్నెండవ అధ్యాయంలో ప్రటన గ్రంథంలో దుష్టుని చుట్టూ ఉండే వాళ్ళని ముడుతూ వాడు అందుకు నిన్ను ఏం ముట్టకపోవచ్చు కానీ నీ కుటుంబీకులను ముడతాడు వాడు నీ బంధుమిత్రులను ముడుతూ ఉంటాడు నీ స్నేహితులను ముడుతూ ఉంటాడు వాళ్ళని ముట్టి నిన్ను గాయపరుస్తూ ఉంటాడు ఎందుకంటే నేను డైరెక్ట్ గా గాయపరచలేడు ఎందుకంటే నువ్వు ఆకాశంలో కూర్చున్నావు పరలోకంలో దేవుని సన్నిధిలో కూర్చున్నావు ఈ క్షణం కాబట్టి నిన్ను వాడు ఏం చేయలేడు కాబట్టి నిన్ను గాయపరచాల నిన్ను వేదన పరచాలంటే ఆమెను ఏం చేయలేకపోయాండు ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ అరణ్యంలోని స్త్రీ ఆమెను ఏం చేయలేకపోయాడు కాబట్టి సంఘాన్ని ఏం చేయలేకపోతుండడు సంఘాన్ని పరిశుద్ధంగా నిష్కలంకంగా మడత గాని మచ్చా గాని లేని సంఘం అది అది కేవలం లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం ఎందుకంటే ఈరోజు మీరు అటువంటి సంఘం చూడరు ఎక్కడ కూడా ఒకప్పుడు అనుకున్న సంఘాలు అట్లా లేవు ఈరోజు కాబట్టి ఏ పేరు మనం తీసుకుని లేదు కానీ నీ పరిస్థితి ఏంటనేది నువ్వు అర్థం చేసుకోవాలా ప్రతి క్షణం ఈ కాలంలో నేను నువ్వు కాపాడుకుంటూ నీ పరిశుద్ధతని అనేకులకు ఈ విషయాలను చూపిస్తూ ఉండాలా ఎందుకంటే దృష్టిని మీద నువ్వు విజయం పొందాలంటే అందరినీ పరిశుద్ధుల గుంపులోకి నడిపించాలన్నట్టు కాబట్టి పిలువబడ్డవారు అంటనే అర్థం అది అన్నట్టు పరిశుద్ధ జనంగా మనం ఎందుకు చెప్పిండు నేను శుద్ధీకరించుకుండు నిన్ను భద్రపరుచుకున్నాడు దేవుడు నిన్ను వేరుపరుచుకున్నాడు నా చేయబడ్డ జీవితం అంటాం నా జీరు జీవితము అంటే దేవుని కొరకు నిన్ను ఏర్పరుచుకున్నాడు నీకు ఎందుకు దేవుడు ఆసక్తి అంటే ఆ ఏర్పాట్లో నిన్ను ఉన్నా కాబట్టి నీ గొప్పతనం కానే కాదు కేవలమైన కృప వలన నువ్వు ఆ రీతిగా ఏర్పరచబడ్డావు నువ్వు ఆయన స్వరానికి స్పందించినావు అబ్రహాం వలే కని విని ఎరగని దేవుని విని స్వరం విని బయటకు వచ్చిండు అనే ఒక మీకు అది కూడా అబ్రహాం జీవితంలో ఎంతో శ్రమలు గుండె వెళ్లాల్సి వచ్చింది ఆలస్యం అయిపోయినాయి ఎన్నో జీవితం ఎన్నో ఆలస్యం కూడా ఆలస్యం చూపించిన ఆయన సంపూర్ణంగా విధేత చూపించి బయటకు వచ్చిండా అంటే కాదని నేను చూపించిన ఎందుకంటే నీ దేశాన్ని విడిచిపెట్టు నీ బంధువులను విడిచిపెట్టు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి రమ్మంటే దేశాన్ని విడిచిపెట్టిండు కానీ బంధువును ఒకని తెచ్చుకున్నాడు తండ్రిని తెచ్చుకున్నాడు దాని వలన ఎనభై సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది జీవితంలో వాగ్దానాలు పొందలేక అది సంపూర్ణంగా విశ్వసించింటే ఆయనకి ఎప్పుడో పుట్టేవాడు కొడుకు ఎప్పుడో వాగ్దాన దేశాలు కానీ ఎనభై సంవత్సరములు మొదటి నలభై సంవత్సరంలో తండ్రితో పాటు ఉన్నాడు తండ్రి చనిపోయినాక అక్కడి నుంచి బయలుదేరి బయలుదేరినాక మరి నలభై సంవత్సరములు లోతుతో పాటు ఉన్నాడు నలభై సంవత్సరాలు అంటే ఎనభై సంవత్సరాల తర్వాత లోతు వేరుపడము అప్పుడు దేవుడు అబ్రాహ్మణ లేపని తింటూ మనం చూస్తాం తన కుమారుడు పుట్టడం చూస్తూ ఉంటాం కాబట్టి ఆలస్యం ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు అవిధేయత వలనే అనేది మనం అర్థం చేసుకుంటున్నాం అయితే పరిశుద్ధంగా జీవించే వాళ్ళలో కూడా అవిధేయత ఉంటుంది అన్న విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అనుకుంటున్నావు వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావు ఆగ్ఞాన అతిక్రమిస్తా ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఈ లోకంతో నాకేం పని లేదు అంటున్నావు కానీ లోకంలో ఉన్నావు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు వేరు పడినప్పుడు ఈ లోకంలో ఉన్న వారిని ఏ రీతిగా దేవుని చెంతగా నడిపించగలవు పరిశుద్ధతల్లోనే కాబట్టి ప్రతి దశలో నీకు బహు అవసరం అన్నట్టు ఒక క్షణము నీలో అపవిత్రత వచ్చిన సేవలో నీకు చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఎందుకు అంటే అదొక డోర్ ఓపెన్ చేసినట్లే దుష్టునికి సైతానికి ఒక ద్వారం తెరిసినట్లే కాబట్టి తెలిస్తే వాడు వచ్చేస్తాడు ఎఫ్ఎస్లో రాసిన పత్రికలోనే అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తే కానీ ఎప్పుడు నేను దీర్ఘంగా చూపించలేదు రకరకాల డిమన్స్ ఉంటాయి రకరకాల చీకటి శక్తులు అక్కడ ఉంటాయి అవి ఎట్లా నీ శరీరంలోనికి చొరబడతాయని నేను అక్కడ చూపించిన కొంతకాలం క్రిందట కానీ ఎప్పుడున్న అవకాశం ఉంటే మరోసారి నేను చూపిస్తా వాడి పని ఏంది అంటే నేను అపవిత్రపరచడం ఆదాము అవలను ఏ రీతికైతే వాడు అపవిత్రపరిచిండో ఈ రోజు వరకు కూడా వాడు అదే మార్గాన్ని ఉపయోగిస్తున్నాడు వాడికి కొత్తదనం ఏం లేదు వానిలో వానిలో ఎట్టి పరిస్థితుల్లో కొత్తదనం నీకు కనిపించదు కాబట్టి వాడు నీలో అపవిత్రత తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకు ఈ లోకాన్ని ఆకర్షణీయంగా చేస్తూ ఉంటాడు వాడు ఎందుకంటే వాడికి ఈ లోకం అధికారం ఉంది కాబట్టి కాబట్టి సమస్తాన్ని పెంటకూపగా ఎంచుకోమన్నాడు పౌలు సమస్తాన్ని పెంటకూపగా ఎంచుకుంటేనే కానీ నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు ఈ నీ కండ్లకు ఏది ఆకర్షణీయంగా ఉందో దాన్ని నువ్వు పెంటకొప్పగా ఎంచుకోకపోతే నువ్వు పరిశుధంగా జీవించడం చాలా కష్టం ఎందుకంటే నీ శరణము తబ్బివైతా ఉంటుంది అంటూ వాటిని చూసినప్పుడల్లా నీ శరాన్ని తృణీకరించుకోవడం అంటే ఏంటంటే ఏది ఆకర్షణీయమైందో దాన్ని నువ్వు వేయపరచుకోవాలో వ్యర్థం చేసుకోవాలో దాన్ని తిరస్కరించుకోవాలి నీ హృదయంలో కాబట్టి అటువంటి సంపూర్ణతలకి నువ్వు పోగలుగుతూనే కానీ పరుశుద్ధంగా జీవించలేవన్నట్టు అయితే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేస్తున్నాం చేస్తున్నాడు ప్రభు మన దావిదు రాజు యథార్థమైన ప్రవర్తన కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మందిలో యథార్థత ఉంటది అంటే యథార్థత అంటే ఏం చెప్పండి ఎవరైనా చెప్పగలరా యథార్థత అంటే అంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించడం అంటే వేషధర్మ లేదండి వేషధర్మండి బయటకు ఒకటి లోపల కాకుండా లోపల బయటకు అది ఒకే రీతిగా జీవించండి అదే రీతి ఉండాలి ఎక్కడైనా ఒకటే రీతిగా ఉండాలా స్థలంలో నీ సేవా జీవితంలో ఎక్కడ వెళ్ళినా ఒకటే రీతి ఉండాల నేను కొంతకాలం కింద ఇద్దరు వ్యక్తుల గురించి ఒక పుస్తకంలో చదువుతాను ఇద్దరు ఇతరులకు బుద్ధి చెప్పేవాళ్ళంట అయితే స్టేజ్ మీద నిలబడి అందరికీ వీళ్ళు పాఠాలు చెప్పేవాళ్ళంట మైక్రోఫోన్స్ పట్టుకొని ఇద్దరు అయితే ఆ ఇద్దరు ఒకసారి కోల్కతాకి వెళ్తున్నారంట అయితే రైల్ ట్రైన్ ట్రైన్ ఫ్లైట్ దిగి పార్కింగ్ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక భిక్షపాడు వచ్చే భిక్షగాడు వచ్చాడంట అయితే ఆ ఇద్దరులో ఒక వ్యక్తి ఆ భిక్షగాన్ని చూసి ఎ పక్కకు చేరుగానాడంట అయితే రెండో వ్యక్తి అతను చూసి ఏంది నువ్వు నీ నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వు ఇటువంటి స్టేజ్ మీద అన్ని నీతిగా బాగా ప్రకటిస్తావు అందరికీ అన్ని విషయాలు చెప్తావు కానీ ఒక పేదవాణ్ణి ఒక భిక్షవాణ్ణి చూస్తే నీ నీ హృదయంలో ఉన్న స్థితి అంతా బయటకు వచ్చేసింది నీ అసలి రంగు బయటకు ఎంత అసలు రంగు చూపించిండంటారు అది తన హృదయ భావన వచ్చుకొని నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వు ఇటువంటి వాడివనేసి ప్రతిసారి నేను నీతో పాటు కలిసి స్టేజ్ మీద మాట్లాడుతుంటే నువ్వు మంచివాడివి యథార్థవంతం అనుకున్నా కానీ ఈరోజు అసలైన రంగు బయటకు ఇక మీదట నీతో పాటు ఎప్పుడు నేను కలిసి పని చేయననేసి అక్కడి నుంచి వాపసు వెళ్ళిపోయినంట ఆయన అది నేను చదివిన చాలా సంవత్సరాల క్రితము ఒక ఐదారు సంవత్సరాల క్రితం చదివిన ఇంకెక్కువే ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ విషయం నన్ను వెంటాడుతూ ప్రకృతి సహజంగా కూడా దేవుడు మంత్రం మాట్లాడుతూ ఉంటాడు యథార్థత లేకపోతే ఏం జరుగుతుంది అనేది నీ కార్ నీ ప్రార్థనలో కార్యాలు జరగవు ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు నేను నీతిమంతం లాగాను అనుకుంటావు కానీ అవి చింపిరి గుడ్డలే అంటాడు కదా నీతిమంతును అనుకునేట్టు అవన్నీ చింపిరి గుడ్డలే నీతి కార్యాలన్నీ చింపిరి గుడ్డలతో కోల్చిండు దేవుడు ఎందుకు అంటే అది స్వనీతికి సంబంధించింది నువ్వు బయటికి కనిపిస్తావు అందుకే మూడవ గుంపు నీతిమంతుల గుంపు ఎందుకు చూపించింది ప్రకటన గద్దంలో చింపిరి గుడ్డలు కానీ మనము యథార్థతతో యథార్థత కలిగి జీవించాలా నువ్వు ఎవరితోని ఏం మాట్లాడుతున్నా ఒకటి రీతికి ఉండాలా ముఖ్యంగా కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లలు అన్నదమ్ముళ్ళు అక్కజనులు బంధువులు మాట్లాడుకుంటప్పుడు ఒకరి దగ్గర ఒక మాట ఇంకొకరి దగ్గర ఇంకో మాట మనం ఎప్పుడు మాట్లాడద్దు నీకు యథార్థత లేదన్నట్టు కాబట్టి ప్రతి దశలో ఈ విషయాన్ని బహు జాగ్రత్తగా పరిశీలించుకోవాలా లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధలు మనం చూస్తాం కొన్ని వారాల నుంచి నీలో యథార్థత ఉండకపోతే ముఖ్యమైనది పరిశుద్ధత రెండవది యథార్థత దంతలత నీతిని అనుసరించాలా ఎట్లా హృదయపూర్వకంగా నిజము పలకాల ఇవన్నీ మనం చూసినాం పద్నాలుగు అధ్యయంలో వారు వారి మీద ఎటువంటి నింద లేదు వారి నోట్లో ఎటువంటి అబద్ధమే లేదు నువ్వు మాట్లాడతే నిజమే వాళ్ళు కాల ఒక వ్యక్తి ఒక ఒక మనిషి దగ్గర ఒకలాగా ఇంకొక మనిషి దగ్గర ఇంకోలాగా మాట్లాడితే నువ్వు అబద్ధి కదా అంటే అబద్ధము ఎప్పుడు నీ నోట్ల నుంచి వస్తుందో నువ్వు ఆటోమేటిక్గా దుష్టుని బిడ్డమైపోతావు ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని ప్రకటిస్తానేటవో కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా నువ్వు ఏ స్టో కాబట్టి ఈ లక్ష మందికి గొప్ప జన తేడాదే మనం ఎప్పుడు మొదటి గుం రెండు గుంపులతో పోల్చుకోం ఎందుకంటే అది బహుదూరం ఆ మొదటి రెండు గుంపులు ఎట్టి బస్సులో పరిలో కనిపోవు మీరు పోరు పోయే వాళ్ళని పోరియరంటాడు మన ప్రభు కాబట్టి నీవు హృదయపూర్వకంగా నిజము పలకాలా అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కొండెములు ఆడద్దు అంటున్నాడు చూడండి సేవలో సేవ జీవితంలో మనం కొండెములు ఆడని తర్వాత ఎవరికి కూడా కీడు చెయ్యొద్దంట ఎవరి మీద నింద మోపం ఎందుకంటే సైతాని మోపుతాడు నింద కాబట్టి నిందలు మోపే వాళ్ళు పిల్లలు అని చెప్తుంది కాబట్టి మన జీవిత విధానము ఎట్లా ఉండాల యహో ఐందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాటను తప్పడు నష్టము కలిగినను మాట తప్పడు అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటాడు అన్నట్టు ఈ లక్ష మంది జీవన విధానం అట్లా ఉంటుంది అన్నట్టు నీ సేవా విధానం అట్లా ఉంటుంది తన ద్రవ్యము వడ్డీకి ఇది ఇది ఈ విషయంలో నేను అనేక మంది క్రైస్తవుల విషయంలో నేను చూస్తున్నాను ప్రపంచాత్మకంగా గవర్నమెంట్స్ కానీ మొత్తము క్రిస్టియన్ బిజినెస్మెన్ వీళ్ళందరూ ఈ ఫీల్డ్ లో ఉంటారు ముఖ్యంగా ఇస్రాయిల్ పెద్దలు అందరూ ఇస్రాయిల్ పెద్దలు ప్రపంచంలో బహుధనికులు ఎందుకంటే వీళ్ళు ప్రపంచం చెదిరిపోయి పెద్ద పెద్ద బిజినెస్లు చేసినారు వీళ్ళు పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్ని వీలయ్యాయి ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్ని విలయ్యాయి అంత డబ్బు వీలుదేరు ఉంటుంది వడ్డీకి ఇవ్వకుండా వాడన్నా బ్యాంక్ బిజినెస్ చేస్తాడా ఈ సల్ పలు చేస్తున్నారు వడ్డీకి అని వాళ్ళ వాక్యానికి విరుద్ధమే క్రైస్తవులు కూడా వడ్డీకి బిజినెస్ చేస్తారు ఈ రోజులలో నాకు తెలుసు ఒక సిస్టర్ వడ్డీకి బిజినెస్ చేస్తుందని కొట్లాడి విపరీతం కొట్లాడతాయని సరే వాళ్ళ సమర్థత ఏంటంటే వాళ్ళు సమర్థించుకోవడం ఏంటంటే నేను డబ్బులు ఇస్తున్నా కదా బ్రదర్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు నేను వడ్డీ తీసుకోవాలి కదా బ్రతకాలి కదా అవి జస్టిఫికేషన్స్ అన్నట్టు మనం ఎట్టి పరిస్థితుల్లో లంచం పుచ్చుకోము నిరపరాధిని చెరపటగా ఈ పుచ్చుకోము నాకు తెలుసు ఎంతమంది క్రైస్తవులు లంచం తీసుకుంటారు గవర్నమెంట్ ఆఫీసెస్లలో క్రైస్తవుల గురించి నేను ఎప్పుడు అనిల గురించి మాట్లాడాను ఎందుకంటే పాపం వాడు ధర్మశాస్త్రంలో లేడు ధర్మశాస్త్రం క్రింద లేడని చెప్తా ఉంటాను ఎన్నిసార్లు వాక్యం వాడు ధర్మశాస్త్రం లోపల లేడు ధర్మశాస్త్రం క్రింద లేడు వాడిని మనము అపవిత్రుడు అనడానికి వీల్లేదు పవిత్రంగా జీవించిన వాడు చెడిపోతే అపవిత్రత అంటాం పరి పరిశుద్ధంగా జీవించిన వాడు పరిశుద్ధతలో నుంచి పడిపోతే వాడిని అపరిశుద్ధుడు అంటాము లేక అపవిత్రుడు అంటాం భక్తిహీనుడు ఎవరు అంటే భక్తిలో నుంచి దిగజారిపోయిన వాడిని భక్తిహీనుడు అంటారు అంటే వాడికి ఒకప్పుడు భక్తి కాబట్టి లంచము పుచ్చుకునే వాళ్ళు ఎరీతిగా దేవునికి దేవునికి ఇష్టంగా ఉండగలరు గొప్ప జనంలో ఉంటారు గుంపులు కానీ నీలో నాలో ఇటువంటి గుణగాణాలు ఉండద్దు నేను ఒకటి సీక్రెట్ చెప్తాను మీకు డబ్బు విషయంలో వస్తే నిజమైన విశ్వాసంలో తెలిసిపోతుంది ఊర్కెని డబ్బు విషయంలో వస్తేనే దేవుడు సమృద్ధిగా నీకు డబ్బిస్తాడు కానీ ఎందుకు ఇస్తాడో గ్రహించాలను నేను పరీక్షించడానికి ఇస్తాడు డబ్బులు విపరీతంగా డబ్బులు వస్తాయి విపరీతంగా డబ్బులు వచ్చినప్పుడు నిన్ను పరీక్షిస్తాడు సరే మనం ఎప్పుడు దశమ భాగాల గురించి మాట్లాడము ఇచ్చుకుండే వాళ్ళని కానీ మనం మటుకు మన గ్రూప్లో దశమ భాగంలోకి మించి ఇస్తాం మనం కానుకలు ఎందుకంటే మనకు అనుగ్రహించాడు దేవుడు అటువంటి కృప అటువంటి సమృద్ధి కృప మనకు కాబట్టి మనం ఇవ్వగలము మనలో ఎటువంటి స్వార్థత స్వార్థము లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ క్షణం ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి పరిశుద్ధంగా జీవించడం వలన ఎంత ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో అనేది మనం ఈ వాక్యం నుంచి నేర్చుకుంటున్నాం మరి విశేషంగా నేను చెప్పాల్సింది ఏంటంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించగలిగితే అంతగా ఆయనకి సన్నిహితంగా నువ్వు జీవించగలవు అంటే నువ్వు ఆయనని ముఖాముఖిగా చూసే టైంకి సిద్ధమవుతున్నావు నేను చెప్పిన మీకు కొన్ని సంవత్సరాల నేను చూసిన ప్రభునని అది నిద్రపోయే కళలో కాదు అని మోకాళ్ల మీద ఉండి ప్రార్థనలో నేను చూసినా అది సాధ్యము నేను అనేది పాయింట్ అది అది ప్రతి ఒక్కరు చూడగలరు పాత నిబంధన కాలంలో అవకాశం లేదు ఆయనను చూచి ఎవరు బ్రతకలేదు కానీ క్రొత్త నిబంధనలో యేసుప్రభు మరణ భూస్థాపన పునరుదం ద్వారా నేను పరిశుద్ధంగా చేసుకున్నాడు నువ్వు చూడగలవు పర్లోకం దర్శనాలను చూడగలవు పర్లోకంలో పోయి నువ్వు సంభాషించగలవు పురాతనమైన భక్తులతో నువ్వు మాట్లాడాలా నీకు ఆశ ఉండాలా ఊహించుకోండి పురాతనమైన భక్తులతోని నువ్వు సంభాషించాలంటే ఆ యొక్క ద వాచర్స్ అంటాం కదా మనము వాళ్ళ పరలోకం నుంచి ఇక్కడికి దిగొస్తూ ఉంటారు ఎవరికి రాజ్యం ఇవ్వాలా ఈ భూమి మీద ఎవరి రాజ్యాన్ని తీసేయాలా వాళ్ళు వచ్చి సంభాషించి వాళ్ళు తీర్మానించుకుంటారు మన ప్రభువు ఎవరిని రాజుగా నియమించాలా ఎవరిని తీసివేయాలా అనేది కేవలం ఆయన ప్రణాళికని చాలా మంది ఏమనుకుంటారంటే అమెరికాలో బ్యాప్టిస్ట్ సంఘాలు మెథడిస్ట్ సంఘాలు ఈ రెండే సంఘాలు చాలా పెద్ద సంఘాలు అన్నట్టు అమెరికా దేశంలో ఈ రెండు సంఘాలు తీర్మానించుకుంటే ఆ దేశానికి ఎవడు ప్రెసిడెంట్ కావాలనో అది గ్యారెంటీ అన్నట్టు ఎందుకంటే అమెరికా దేశంలో తొంభై క్రైస్తవులు ఉంటారు ఈ తొంభై ఎనిమిది బ్యాప్టిస్టులు మెథడిస్ట్లే మెజారిటీ ఉంటున్నట్టు ఇక చిన్న చిన్న పెంత కొస్త గ్రూప్స్ ఇవన్నీ చిన్నవి ఉంటాయి కానీ బ్యాప్టిస్టులు మెథడిస్ట్ డిసైడ్ చేసుకుంటేనే ప్రెసిడెంట్ అన్నట్టు దురదృష్టం ఏంటంటే లాస్ట్ టైము ఈ రెండు చర్చిలు డొనాల్డ్ ఆయన పేరు ఏదైనా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ని వాళ్ళు ధృణీకరించు కాబట్టి ఆయన ఓడిపోయి కాబట్టి ఆ రెండు సంఘాలు డిసైడ్ చేస్తాయి చూడండి చర్చ్ డిసైడ్ చేస్తుంది రాజవర్గాల అని అనుకుంటున్నాం కానీ దానిల గ్రంథము రెండవ అధ్యాయంకి వస్తే అక్కడ మనం తెలిసిపోతుంది ప్రభు తప్ప ఎవరు పెట్టలేరు ఆ బ్యాప్టిస్ట్ చర్చ్కి మెథడిస్ట్ చర్చ్ సంఘస్థలకి వారి మనసుని ఆధీనం తీసుకుండేది కూడా మన ప్రభువే ఎందుకంటే ప్రతిదీ ఆయన ప్రణాళికగానే జరుగుతూ ఉంటుందన్న విషయం మనం అక్కడ చూస్తాం దానిల గ్రంథం రెండవ అధ్యాయం ఒకసారి చదవండి ఎవరన్నా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో ఈ విషయంలో నేను ఎందుకు మీకు బహుగా హెచ్చరిస్తున్నానంటే ఎలక్షన్స్ టైంలో క్రైస్తవులు ఎలక్షన్స్ గురించి మాట్లాడతారు అవి ముసలమం వచ్చేట్లు చెత్తాది చదారం ఒకసారి చూడండి త్వరగా వాక్యం దాని గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో అచ్చలం మార్చు వాడినై ఉండి రాజులను ఉన్నవాడును వివేకులను వివేకమును జ్ఞానములకు జ్ఞానమును అనుగ్రహించు వాడినై ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాము సమయములను కాలములను మార్చువాడైన ఫస్ట్ పాయింట్ అది దేవుడు కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు తర్వాత రాజులను త్రోసి వేయించు నియమించి వాడును విషయం మనకే తెలియదు ప్రభావా మాకు వీడు కావాలా వాడు వీడు కావాలా వాడు ప్రార్థన చేస్తూ ఉంటారు ఉపాసాలుండి ప్రార్థన చేస్తూ కానీ కాదు ఎందుకు నేను చెయ్యను అట్ల ప్రార్థన నాకు వాడు కావాలా వీడు కావాలా ప్రభు అని ఎప్పుడు అసలు పాలిటిక్స్ గురించే నేను ఆలోచించాను ఎవరితో మాట్లాడడం కూడా మాట్లాడాను కానీ నేను గ్రహించగలను మూమెంట్స్ కానీ వాటి గురించి నేను మాట్లాడాను ఎందుకంటే మన పని కాదది అంటుంది ఇక్కడ ఆయన కాలంలో సమయంలో మార్చేస్తా ఉంటాడు టెక్నాలజీ రావాలన్నా వద్దా అది ఆయన చిత్తం వీడెవడ అనుకుంది కాదు సైంటిస్ట్ ప్రతిదీ ఆయన చేస్తూ ఉంటాడు తర్వాత వివేకులకు వివేకమును జ్ఞానములకు జ్ఞానమును అనుగ్రహించేవాడు కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలా నీకు ఏది కావాలనేది వివేకం కావాలన్నా నీకు జ్ఞానం కావాలన్నా అవి అనుగ్రహించేవాడు కాబట్టి దేని పట్ల నీకు చూడండి ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును ఇది ధాన్యలు కనుకున్న ధాన్యలకి ఉన్న బహుమానం అది ఆయన తలాంతది మర్మం మర్మ మరుగు మాటలను మర్మమును బయలుపరచును దేవుడు ఆయనకు అది ఇచ్చిండు ఆ గిఫ్ట్ తర్వాత అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియజేయను నీలో ఎవరికన్నా ఉన్నదా మనలో ఎవరికన్నా ఉన్నదా ఇది ఈ సీక్రెట్ ఈ తలాంత్ కాబట్టి చూడండి ఇవన్నిటినీ నువ్వు అంటే ఆయనతో పాటు నువ్వు మీద అక్కడ కూర్చొని సంభాషిస్తేనే కానీ నీకు తెలియదు కదా ఇవన్నీ ఖచ్చితంగా ఇవి తెలవాలా నీకు ఆయన మనల్ని పిలిచిందే పరిశుద్ధత కొరకు కదా పరిశుద్ధలు జీవించిన కొరకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు అనేసి పేతురు మన జ్ఞాపం చేస్తాడు పేతురు రాసిన మొదటి పత్రికలో అదొకటి నేను చూపించి వాక్యాన్ని త్వరగా ముగించేస్తాను పేతూరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వర్షాలలో కాగా మీరు విధేయులకు పిల్లల మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి చాలా ముఖ్యమైంది కదా కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి పిలిచిన వాడు ప్రతి విషయంలో సమస్త విషయంలో మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్తుంది ఈ వాక్యం కాబట్టి ఈ ఒక్క స్థితిలో ఈ ఒక్కటి నీకు గ్రహించగలిగితే నువ్వు పాటించగలిగితే నీ ప్రార్థనా జీవితంలో నువ్వు చూస్తావు అద్భుతాలు నీ కుటుంబంలో అద్భుతాలు నువ్వు చూస్తావు నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావో నీ లైఫ్ లో అవన్నీ తిరిగి నీకు రావాల్సింది ఎందుకంటే వాడు నిన్ను దొంగలించి నీ దగ్గర నుంచి ఇవన్నీ ముఖ్యంగా యథార్థత తర్వాత పరిశుద్ధత చాలా మంది పరిశుద్ధత అంటే అపవిత్రంగా జీవించకపోవడం లేక చెడు తలంపులు చెడు ప్రవర్తనలు చెడు చూపులు అనుకుంటారు కానీ వేషధారణ ముఖ్యంగా నిన్ను అపరిశుద్ధ పరిచేది అపవిత్ర పరిచేది వేషధారణ జీవితం నీ హృదయంలో బహు భయంకరమైన మోసం ఉంటుంది వేషధారణ అటువంటి భయంకరమైన పాపలు మనం చేయకపోవచ్చు కానీ వేషధారణ ముఖ్యంగా యథార్థత లేకపోవడం వలనే మనము ఆయన సన్నిధికి ఉండలేకపోతున్నాము ఆయన కనికరమైన కృపాన్ని మనం పొందుకోలేకపోతున్నాం ఆయన ఉంటది ఆయన జాలి దయ గల దేవుడే కరెక్టే కానీ ఆయన కృపలో మనం జీవించాలని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సమస్త పరిశుద్ధత సమస్త విషయంలో మనం పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని చిత్తం అక్కడ అందు నిమిత్తమై మనము శుద్ధీకరించబడ్డం తర్వాత ఆయన ఆయన సన్నిధిలో నివసించాలా అంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించాలా ఈ విషయాన్ని గ్రహించండి కాబట్టి మాటలోను మీ ప్రవర్తనలోను ఈ విషయంలో బహు ఆశ్చర్యం కలిగి మీరు జీవించాలి అందుకే మనం ఇన్నిసార్లు ఈ ఓ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను దుష్టులకు వ్యతిరేకంగా దోషులకు వ్యతిరేకంగా నా పక్షంగా ఎవడు నిలబడతాడంటే మొదటి రెండు గుంపులకి విరుద్ధంగా మనం నిలబడతామంట ఊహించుకోండి మొదటి రెండు గుంపులకి ఎదురుగా దేవుని పక్షంగా నువ్వు నిలబడాలా అంటే నువ్వు దేవుని పక్షంగా నిలవాలంటే ఊహించిపోయిన పక్కన నీ పక్కన ఉంటాడు ఈ క్షణము ప్రభు నీ పక్కన నిలబడుతున్నాడు అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా ప్రతి దశలో అందుకే విస్తారంగా మాట్లాడే విస్తారంగా మాట్లాడే వాళ్ళలో దోషం ఉండక వాక్యం ఎందుకు అంటే విస్తారంగా మాట్లాడేట వాళ్ళు ఎక్కడెక్కడెక్కడ మాట్లాయి పాలిటిక్స్ నుంచి సినిమాలకి సినిమాలకి ఇంకా టీవీలకి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెళ్ళిపోయి వాడిట్లా వీడిట్లా వాడిట్లా వీడిట్లా అంత అపవిత్రతలో పడిపోతూ ఉంటారు అన్నట్టు ఒక స్నేహితుని గురించి ఇంకో స్నేహితునికి తప్పుగా చెప్పడం వాడు వచ్చినప్పుడు వాడి ముందు వేషధారంగా ప్రవర్తించడం ఇది అపవిత్రత అన్నట్టు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ అన్నట్టం కదా మళ్ళీ ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు మనం మరి ఎంత పరిశుద్ధంగా ఉండాలా బహు జాగ్రత్తగా మనం ఉండాలా కదా కాబట్టి దినం మనం తీర్మానించుకుందాం వాక్యాన్ని ముగించక ప్రవ్వ నేను ఇంకా పరిశుద్ధంగా జీవించలేకపోతే నన్ను క్షమించు ప్రవ్వా నాకు ఒక అవకాశం ఈ ప్రవ్వా నేను తిరిగి ఆయన ఆయన సెకండ్ ఛాన్స్ ఇస్తాడు మనకి ఎందుకంటే బైబిల్లో అందరికీ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు కదా సంసోన్కి ఇవ్వలేదా రెండవ ఛాన్స్ రెండవ అవకాశం ప్రతి రెండో అవకాశం దావిదికి ఇవ్వలేదా అవకాశం సలోమోన్కి ఇవ్వలేదా రెండవ అవకాశం అనేక మంది రాజులకి హిజిక్యాకి ఇవ్వలేదా రెండవ అవకాశం ఆయన ఇస్తా ఉన్నాడు మనకి ఎన్నో అవకాశాలు ఎదిగినాం వాటిని మనం జాగ్రత్తగా ఈసారి పట్టుకుందాం విడిచిపెట్టాం పరిశుద్ధత బహు ప్రాముఖ్యమైనది మనకి మన జీవితంలో కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి ఎందుకంటే పరిశుద్ధుడు కాబట్టి వేసధారణ వద్దు వెనక ఒకటి ముందు ఒక మాట వద్దే వద్దు మన జీవితంలో ఎందుకు అంటే పది మంది నేను చూస్తూ ఉంటారు సేవలో నువ్వు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు నిన్ను చూస్తూ ఉంటారు నీ సంగతి వాళ్ళకి తెలుసు నువ్వు స్టేజ్ మీద ఎక్కక ముందు నువ్వు ఎవరో తెలుసు స్టేజ్ మీద స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు కూడా నువ్వు ఎరో తెలుసు కొంతమంది సేవకుల గురించి మాట్లాడుతుంటారు మనుషులు బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాడు ఇట్లుంటాడు కానీ నీకు తెల్లది వారు బయట ఎట్లుంటాడు అంటారు కాబట్టి మనం వాళ్ళలాగా ఉండొద్దు అంటే అంత నిన్ను చూస్తున్నారు కదా నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నప్పుడు ఏం వెలిగిస్తున్నావు చెప్పు ముగించక ముందు కొంతసేపు మనం మౌనంగా ధ్యానం చేద్దాం ప్రభు నా హృదయాన్ని పరిశీలించిన ఆయన ఇంకా ఎక్కడైనా నాలో తండ్రి అపవిత్రత ఉందా నేను మీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలగా నాకు ఆశ ఉంది కానీ నాలో అయోగ్యత ఉంటే చూపించి ప్రభు నేను యథార్థతంగా ఉన్ననా లేదా నా ప్రవర్తన నేను నీతిని అనుసరిస్తున్నా లేదా హృదయపూర్వకంగా సత్యాన్ని నేను ప్రకటిస్తున్నానా లేక అబద్ధ బోధన ప్రకటిస్తున్నానా ప్రతి వాక్యము అనుభవపూర్వకంగా నేను ప్రకటిస్తున్నానా లేక ఏదో ఇంటెలెక్చువల్గా నేర్చుకొని ప్రకటిస్తున్నానా నా జీవితంలో నెరవేరిన వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నానా లేదా నేను కొండెంలాడుతున్నానా ఎవరి మీద నన్న నిందలు నా నాతో మాట్లాడు ప్రభు ఎవరికైనా నేను చెడు చేసినానా ఇంతవరకు ఎవరికైనా నేను కీడు చేసిన ప్రభు నేను పోయి క్షమాపణ కోరుకోవాలా పరిశుద్ధతకి ఆరంభం క్షమాపణ ఎవరిని ద్వేషిస్తున్నా ఎవరికి వ్యతిరేకంగా జీవిస్తున్నా ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ దగ్గర క్షమాపణ కోరుకోవాలా కృపను ప్రభు మీకు అనుగరించాలి పరశుధర బహు తండ్రి మీకు వదనాలనైనా మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలం ప్రభు వాడు ఆదామ వలన ఏ రీతికైతే అపవిత్ర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు మీ బిడ్డల్ని అపవిత్ర పరిస్థితులే ఉండైనా అవును కానీ ప్రభు మీరు మటుకు తృణీకరించలేదు ఎంత పాపినైనా ఏసు చేరే అది మీరు ఇద్దరం మా జ్ఞాపకం చేస్తున్నారు మాలో ఇంకా ఏమైనా ఆశకరమైనది ఉంటే చూపించండి అది ఒప్పుకొని మేము విడిచిపెట్టాలైనా యథార్థత లేకుంటే మేము జీవించలేం ప్రభా వేసరణ అంటే సేవ చేయలేం ప్రభా మీ యొక్క పరిశుధాత్మ మాకు సంబృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నూతనంగా ప్రతిరోజు నిజమే మేము పలకాలనైనా వినీతిని అనుసరించి జీవించాలా ప్రభా త్వరగా మేము బాప్తిజమం పొంది మీ యొక్క మరణము భూస్థాపన పునరుద్ధరణలో పాల్పొందాలనైనా అప్పుడే మీ సన్నిధిలో మేము కూర్చొని మీతో సంభాషించగలము మా జీవితాలకి విశ్రాంతినైనా మా శరీరాలకి స్వస్థత ప్రవ్వా స్వస్థత లేకుండా ఎట్లా మేము సాక్ష్యం ఇవ్వగలం ప్రవ్వా అనారోగ్యంలో ఉంటే ప్రవ్వా మీ గురించి ఎట్లా మేము ధైర్యంగా వాక్యం చెప్పగలం ప్రవ్వ మీ స్వరూపంలో సృష్టించినప్పుడు అట్లా లేదు కదా అనారోగ్యంతో అంత బాగుందన్నారు మీరు మనిషిని సంపూర్ణంగా తయారు చేశారు కాబట్టి నైనా మేము పరిశుద్ధ జీవించాలా మమ్మల్ని స్వస్థపరచండి వాళ్ళ నాపత్ర తొలగించండి నైనా శుద్ధీకరించండి యోగ్యులుగా మేము జీవించలేగనా ప్రవ్వ ఎటువంటి నిందాలు మేము మోపకుండా ఎప్పుడు నిజమే పలుకులాగన సహాయపడండి ప్రవ్వ స్వార్థము దనాపేక్ష లేకుండా జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం మీ రాత్రి మాకు మంచిది అనుగ్రహించండి వేపులు ఏ నిశించాలన్నా సహాయపడమని ఏ సూకరిస్తున్నానో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆశీర్వాదం ఇవ్వండి అల్లా మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడనగాకరికి ప్రైజ్ ఆ బ్రదర్స్ వేరే వాళ్ళు ఉండండి ఒక రెండు ఎమర్జెన్సీ ప్రార్థనలు ఉన్నాయి ఒక ముగ్గురు చెయ్యండి బ్రదర్ అది ఏసు బ్రదర్ అనే ఆయన ఆయనకి ఎమర్జెన్సీ అయిందంట బ్రదర్ అయితే ఆయన హాస్పిటల్లో ఉంటే వాళ్ళు అంతా ఇంకా బతికినన్నాలు బతుకుతు అని చెప్పి తీసుకెళ్తున్నారు ఆయన ఆటు కూడా 30 ట్వంటీ పర్సెంట్ కొట్టుకుంటుందంట ఆయనని దేవుడు స్వస్థపరచాలా రవిచల్ల బ్రదర్ కూడా బాగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడంట మార్నింగ్ కూడా ఆయన కాల్ చేసిండు దేవుడు ఆయనని ఆ కిడ్నీని స్వస్థపరచాలా ఆయనకి ఆర్థికంగా కూడా దేవుడు సహాయం చేయాలా ఆయన కూడా సంపూర్ణంగా రక్షణ పొందాలా ఆయన కుటుంబం కూడా ఆయనని చేర్చుకోవాలా ఒకరు ప్రార్థించండి బ్రదర్ నతానే బ్రదర్ మీరు ప్రార్థించండి ఏమల రజానికి వందనాలు ఏ సజాని ఎక్కిస్తూ ఉదరం దేవా ఏ సుక్రీస్ రజానికి వందనాలు తండ్రి ఏ స్రజాని ఎక్కిస్తూ ఉద్రం మరి వాక్యం ద్వారా మీరు మాతను మాట్లాడనా దేవానికి వందనాలు మేము యథార్థంగా నీతిగా ఉండాలా దేవా ఏ స్రజాని దేవున్నదే మేము ఉన్నదే మాట్లాడాలా దేవా ఏ సజాన్ని దేవా మీరే ఆత్మకార్యం చెరిగించండి దేవానికి ఉదరం దేవా మరి ఇంకో బ్రదర్ ని ముట్టండి దేవా అప్పుడు ముట్టి తాకండి తల మొదలుకుని అరికాల వరకు ముట్టండి నీ గాయంలో స్వస్తుతం దేవా అప్పుడు ముట్టి తాకి స్వస్థపరిచి దేవాని సాక్షిగా నిలబెట్టి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏస్ స్నామంలో దేవా మీరే కార్యం జరిగించండి దేవానికి ఏ స్వజానికి వందనాలు తండి దేవానికి స్థూత్రం దేవా మరే రవిచల్లా బ్రదర్ని కూడా ముట్టండి ఆ కిడ్నీ ముట్టి తాకి స్వస్థపరచండి బుడదలా దండి ప్రతికు మితి ఇచ్చే దేవా దేవానికి ఉద్రం దేవా కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవాన్ని మీరే ఆత్మకార్యం జరిగించి నీ నామానికి తెచ్చుకోమని పరుషో తరవా తండ్రి మీకు వందైనా ఏసు బ్రదర్ గురించి మేము ప్రార్థిస్తున్నాం నైనా అబ్బడ తన మీద మీరు ముట్టండి స్వస్థపరచండి అతని ఉన్న ప్రతి పాపంని క్షమించమని ప్రార్థిస్తున్నాం నైనా అతని పరిస్థితి ఏదైతే ఇంకొద మాకు తెలియదు ప్రభావ కానీ మీరు అవును ప్రభా అట్లా మీరు తయారు చేయలేదు ప్రభు మనిషిని కాబట్టి నైనా అది జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నైనా ఆయన ఏ రీతిగా జీవించిందో మీకు తెలుసు ప్రభావ తన పేరుకి తగినట్లు తని స్వస్థపరిచి మహిమనం తండి ప్రభావ మనుషులతో మళ్ళీ ఆయన డాక్టర్ల మాటని అబద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి అనుమానపు దురాత్మను గద్దించమని ప్రార్థిస్తున్నాం స్వస్థత దయచేసి అతను ఆయుష్ పొడిగించమని ఏ సూక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అన్న ప్రైజ్ లాడ్ అన్న బ్రదర్స్ మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో కొంచెం ఆయన గురించి జ్ఞాపకం చేసుకోండి అందరికీ ప్రైజ్ లాడ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ